మరి రాత్రికాల సమయంలో దేవుడి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించాలి మరి ఆయన నామానికే మహిమ కలగాలి అందును బట్టి మరి కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను మరి ప్రార్థన ద్వారా ఈ స్కైపు ఆరాధనను స్టార్ట్ చేసుకుందాము అది దేవునికి మహిమకరంగా స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నాయన మీ పరిశుద్ధ గణమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన రాత్రికాల సమయంలో మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి అయా మీ నామానికి స్థుతులు స్తోత్రాలు అబ్రహాం ఇశాకు యాకబుల దేవుడా నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రము తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు అర్పిస్తుంటున్నాం నాయన మీకు ఎంతో వందనాలు ప్రభు నాయన మరి సమయాన్నిచ్చిన దేవ మరి నా తండ్రి ప్రార్థనలు వినండి పాటల ధర ఏమో పొందండి వాక్యం దర మీరు మాతో మాట్లాడి ప్రభు మా హృదయాలను తెరిచిన తండ్రి లోకానికి మాదిరిగా మీ సాక్షి బిడ్డలుగా ఉండేటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించుమని కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పరిశుద్ధ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామను ప్రార్థిస్తున్న తండ్రి ఆమె అందరికీ వందనాలు నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించుబాట నా కృప నీకు చాలు నేను నీకున్న ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించుబాట పరము నడిపించు బాట కలతలిన్ నియగున్నా కలవరం ముని కున్నా కలతలియుగున్నా కలవరం మునికున్నా యేసువుని కలిగున్నా యేసువుని కలిగున్నా లేదు భయమువో వన్నా ृप चालू नीकुन मेलू प्रभु पलट परमुट परम नुट शोधन ब వేదనలోదనలెన్నున్నా శోధన పాదలున్నా వేదన రోదనలెన్నున్నా శరీరం అందుమున్నా శరీరము అందుమున్నా ప్రభుకు స్థుతులంతెలుపన్నా నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభు ఏసు పలికిన మాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట ప్రేజ్ లో అందరికీ దిలీప్ కుమార్ బ్రదర్ ప్రైజ్ లో మీరు వాక్యం షేర్ చేసుకుంటారు ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన ఏసు క్రీస్తున్నామం పేరట నా హృదయపూర్వక వందనములు శుభములు ఈ యొక్క ఆరాధనలు ఉన్న మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన నతనెల బ్రదరు కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఒక చిన్న ప్రార్థనతో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాము ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఎంకీభవించండి మహా పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికిరం తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ ప్రేమా స్వరూపివి కరుణా సంపన్నుడవు దయా దాక్షిణ్యుడువు నైనా గొప్ప త్యాగమూర్తివి త్యాగశీలివి నాయన తండ్రి తండ్రి ఈ లోకంలో మేము మా పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చిన ఆయన మమ్మల్ని రక్షించిన దేవుడవు తండ్రి మా పాపముల నుండి మమ్మల్ని విడిపించిన నా పాప విమోచకుడు తండ్రి నీకు వందనాలు దబల రత్నవర్ణుడవు అతి సుందరుడవు అతికాంక్షణీయుడువు పదివేల మందిలో గుర్తించదగినటువంటి ప్రాణ ప్రియుడువైన దేవ వారునాథ సత్యస్వరూపియగు తండ్రి నీకు వందనాలు దేవ నీకు స్థుతులు స్తోత్రముల ప్రభు అయినా ఇదిగో నా తండ్రి ఈ దినం మేమేమయ్యున్నామో తండ్రి అది కేవలం నా తండ్రి నీ కృప వలనే నాయన యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడును నిత్యముండునున్నవు తండ్రి కాబట్టి ఈ దినమునైనా ఈ గడిచిన కాలం అంతా ప్రభువ నీ దయ మా పట్ల చూపిస్తున్నాయి మీ కృప మాకు అనుగ్రహిస్తూ మీ యొక్క వాత్సల్యత మాకు అనుగ్రహిస్తూ నాయనా ఇంతవరకు నాయనా తండ్రి మీరు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ఈ దినం ఎంతో మంది చూడలేని వారిగా ఉంటుండగా ప్రభావ ఏ మాత్రం మేము యోగ్యలము కాదు నాయనా నీ దృష్టికి అల్పులం ప్రభావ నాయన కానీ ఎందుకు పనికిరాని మమ్మల్ని నాయనా ఈ లోకంలో నాయనా మీరు సజీవులుగా నిలబెట్టినందుకు నాయన మమ్మల్ని పాపముల నుండి విడిపించి రక్షించినందుకు నాయన నీ పరిశుద్ధాత్మ చేత దేవ మమ్మల్ని ముద్రించినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంతవరకు ప్రభువా నాయన మీరు పాటల ద్వారా మహిమ పొందినారు ప్రభు ఇప్పుడు నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క స్వరం మేము వినబోతుండగా తండ్రి పరిశుద్ధాత్మడా తండ్రి నా స్థానంలో నువ్వు నిలబడి వాక్యాన్ని ఉపదేశించి మాకు బోధించమని మేము ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి నీ స్వరం మేము వినగలిగే చెవులు మాకు దయచేయండి ప్రభు నైనా గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయండి మాలో ఎలాంటి హృదయ కాఠిన్యము లేకుండా ప్రభు ఆ స్వరముకునైనా మేము విధేయత చూపించే జీవితము లోబడే జీవితమునైనా నీ పట్ల భయభక్తులు కలిగి జీవించే జీవితము నాయన మాకు ప్రార్థిస్తున్నాము నీ ఎందు భయభక్తులు కలిగే ఆత్మను దేవ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా మనోనేత్రాలు విప్పండి మృదయాలు తెలవండి వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆ వాక్య ప్రకారంగా మేము జీవించుటకునైనా మీరే మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నా ఆ దిన ఈ మీరు ఉన్నప్పుడు ఎన్నో సమాజ మందిరములకెళ్ళి తండ్రి ఎన్నో చోట్లకి మీరు వాక్యాన్ని ఉపదేశించి బోధించిన దేవుడవు తండ్రి ఆ వాక్యమే శరీరధారిగా నాయన ఆ దినం ఈ లోకంలో ఉన్నప్పుడు నాయ ఆ వాక్యమే నాయన ఈరోజు మా యుద్ధకు మేము నమ్మి దాని ప్రకారంగా ఉండటకు సహాయము మాకు దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె చూడండి ఈరోజు ధ్యానించే అంశం ఏంటంటే ఇక్కడ ఒక వాక్యము చూడండి దశలోనిలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము మూడో వచనము దశలో నీలకులు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము మూడో వచనము మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని ఆ దినము రాదు కాబట్టి మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప బయలు పడితేనే గాని ఆ దినము రాదు కాబట్టి అపోస్తుడైన పవులు ఈ దశలో సంఘానికి తన పత్రిక ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ ఇక్కడ ఈ లేఖనము దేని గురించి తెలియజేయబడుతుందంటే ప్రభు దినము గురించి ప్రభు యొక్క రాకడ దినము గురించి కాబట్టి పౌలు ఒక సూచనగా చెప్తున్నాడు కాబట్టి ప్రభు దినము ఎప్పుడు మొదట భ్రష్టత్వము ఎప్పుడైతే మొదట భ్రష్టత్వము సంభవించినప్పుడు నాశన పాత్రుడగు పాప పురుషుడు కాబట్టి ఈ వాక్యము మనకు అర్థము కావాలంటే చూడండి కొన్ని వాక్యాలు చూడాలా దానికి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే చూడండి మత్తాయసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఏడో ఏముందంటే నోహావు దినములు ఎలాగుండెను మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండను కాబట్టి ఏసు ప్రభు యొక్క రాకడ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు దానికి ముందు వాక్యం లేముందంటే అయితే ఆ దినమును గురించి ఆ గడియను గురిచియో తండ్రి మాత్రమే గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడునైనను ఎరుగరు కాబట్టి ఒక తండ్రి మాత్రమే ఆ దినము గురించి తెలుసు కుమారునికైనా కానీ పరలోకం దూతలైనా కానీ ఏ మనుష్యుడైనను ఆ దినమును ఎరుగరు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు తనను నమ్మి తన యందు విశ్వాసం ఉంచి అరితిగా తన రాకడ కొరకు కనిపెట్టుకునే వారికి ఒక నిరీక్షణ కలిగించండి ఏంటంటే ఏ దినమున ఏ జామున ఏ గడియన మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలుకువగా ఉండమన్నాడు ఆయనను ఎదుర్కొనేటకు సిద్ధపడమన్నాడు కాబట్టి ఇక్కడ ప్రభువు తండ్రికి మాత్రమే ఆ దినము గురించి తెలుసు అని దేవుడు చెప్తూనే కాని ఒక సూచనగా చెప్తున్నాడు అపస్తుడైన పవులు చెప్పింది అదే మొదట భ్రష్టత్వము సంభవించాలా అదే మాట యేసు క్రీస్తు కూడా చెప్తున్నాడు నోవావు దినములు ఎలాగుండును చూడండి మనుష్య కుమారుని రాకడయో అలాగే ఉండును అంటే ఆ దినము గురించి ఆ గడియను గురించి ఎవరు ఎరుగరు గాని ఆ దినము ఆ గడియ ఎలా ఉంటదో మాత్రము ప్రభు మనకి చెబుతున్నాడు ఒక సూచనగా చెప్తున్నాడు కాబట్టి నోహవు దినములు ఎంత భయంకరంగా ఉన్నాయంటే చూడండి నోహావు దినముల గురించి చూస్తే ఇక్కడ చూస్తే నోహావు దినములు ఎలా ఉన్నాయంటే ఆది కాండము అధ్యాయము చూడండి పదకొండవ వచనము దేవుడు చెప్తున్నాడు ఆది కాండము అధ్యాయము పదకొండవ వచనము భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను అంటే ఈ నోహావు దినములు ఎలాగుండును అలాగుననే మనుషు కుమారుని రాకడా ఉండునని ఎందుకు చెప్తున్నాడంటే ఆనాడు నోహావు కాలములో నోహావు జీవించిన ఆ కాలములో ఆ దినములలో చూడండి భ్రష్టత్వం ఉంది భూలోకం చెడిపోయినట్టుంది అది మనం ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవాలంటే ఆదికాండము ఆరో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు చెప్తున్నాడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలమని ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపము తన హృదయముల్లో నొచ్చుకుని నువ్వు చూడండి భ్రష్టత్వం అంటే చెడుతనము కలిగి మనుషులు జీవిస్తున్నారు బలాత్కారముతో భూలోకము నిండి ఉంది దేవుని సన్నిధిన ఈ భూలోకం ఎలా ఉంది చెడిపోయి ఉంది ఎందుకంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహము చేసుకుంటూ భయంకరమైన పాపం చేస్తున్నారు భయంకరమైన అపవిత్రత దేవునికి దేవుని సృష్టికి విరుద్ధంగా ఆనాడు జీవించారు అంటే అక్కడ భ్రష్టత్వము సంభవించింది అలాగే నాశన పాత్రడు పాప పురుషుడు బయలుపడుతున్నాడు ఈనాడు దేవుని కుమారులు ఎవరు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది రక్షించబడ్డ ప్రతి ఒక్కరూ ఈ లోకములో నుండి దేవుడు కొనుక్కున్న వారు నేను లోక సంబంధిని కాను కాబట్టి మీరును లోక సంబంధులు కారని మన ప్రభు మనకు చెబితే ఈరోజు లోకము లోకములో ఉన్నవాటిని ప్రేమిస్తే లోక మర్యాదను అనుసరిస్తే ఈ లోకముతో సహవాసము స్నేహం చేస్తే ఈ లోకముతో సహవాసము దుష్ట సాంగత్యము కదా ఆనాడు చూడండి దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహము చేసుకున్నారు ఈరోజు నీకు నాకు ఇది తగినదా నువ్వు లోక సంబంధివా ఎప్పుడైతే నువ్వు క్రీస్తును అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే నువ్వు బాప్తిత్వం పొందిన ఆయన ఎలా అయితే చూడండి లేపబడ్డాడు నిన్ను నన్ను లేపి దేవుడు పరలోకమందు కూర్చుండబెట్టాడు నీ జీవాన్ని నా జీవాన్ని ఆయన పరలోకంలో దాచిపెట్టాడు కాబట్టి పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనల్ని మనస్సు పెట్టుకొనొద్దన్నాడు లోకము లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దన్నారు ఈనాడు దేవుణ్ణి వెంబడిస్తున్న వారు దేవుణ్ణి నమ్ముకున్న వారు దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచిన వారు ఈ వాక్య ప్రకారంగా జీవిస్తున్నామంటే ఈరోజు నీ దగ్గర నా దగ్గర సమాధానం ఉందా చెప్పండి శరీరానుసారమైన మనసు మరణమని చెప్పలేదా అంటే అదేంది అది శరీరానుసారమైన మనసు భ్రష్టత్వము కాదా మనలో శరీర కార్యములుంటే చెప్పండి అది భ్రష్టత్వము కాదా చూడు ఆనాడు దేవుని కుమారులు ఈ లోకలో నరుల కుమార్తెలను సహవాసము సాంగత్యము చేశారు అందుకు వాళ్ళ అపవిత్రులైన ఈనాడు నువ్వు ఏసు ప్రభుని వెంబడిస్తున్న నువ్వు పైనన్న వాటిని వెతకవలసిన నువ్వు చూడండి నువ్వు లోక సంబంధివి కావు నువ్వు దేవుని సంబంధి అని వాక్యం చెబుతుంటే ఈరోజు ఈ లోకముతో మనము స్నేహం చేయట్లేదా ఈ లోకాన్ని ప్రేమించట్లేదా ఈ లోకంలో ఉన్న మర్యాదను మనం అనుసరించట్లేదా ఇది అపవిత్రమైన జీవితము కాదా ఇది పాపముతో కూడింది కాదా ఈరోజు లేదా క్రీస్తును పోలి నడుచుకోవాల్సిన మనము క్రీస్తు మనసు కలిగి జీవించాల్సిన మనము క్రీస్తు యొక్క అడుగుజాడలు ఎందు నడుచుకోవాల్సిన మనము క్రీస్తు ఎలాగైతే తన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటకు ఆయన ఎలాగైతే ఈ లోకంలో ప్రయాస అలా ప్రాయాసడాల్సిన మనము ఆయన సహవాసంలో ఉండాల్సిన మనము ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోక మర్యాదను అనుసరిస్తూ చూడండి ఈరోజు మనుషుల హృదయాల్లో చెడుతనం లేదా మన హృదయాలు శుద్ధీకరించబడ్డాయా మనుషులు పైరూపము లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు కాబట్టే ఆనాడున్న నోహవు కాలంలో ఉన్న ఆ ప్రజల హృదయాలు చూస్తే అంతా చెడుతనమే ఎల్లప్పుడూ చెడుతనమే వాళ్ళు ఊహించే ఊహంతా చెడుతనమే అంతా భయంకరంగా భ్రష్టత్వంలో జీవించారు కాబట్టే దేవుడు చెప్తున్నాడు ఏమని చూడండి ఎక్కడంటే ఆదికాండము ఆరో అధ్యాయం పదకొండవ వచనము భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి చూడండి నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు ఈరోజు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాము నేని ఈ లోక సంబంధిని కాను కాబట్టి మీరు ఈ లోక సంబంధులు కారన్నాడు చెప్పండి మనం ఈ లోక సంబంధుల్లాగా జీవించకపోతే మనము దేవుని సంబంధుల్లాగా జీవిస్తే మనలో దేవుని కలిగిన మనస్సు మనలో ఉంటది దేవుని ప్రేమ మనలో ఉంటది మనలో ఎక్కడ కూడా చెడుతనం ఉండదు ఎక్కడ కూడా మనలో పాపం ఉండదు ఎక్కడ కూడా మనము అపవిత్రంగా జీవించం ఎక్కడ కూడా మన హృదయాలు చెడుతనం ఉండదు కాబట్టి ఈనాడున్న దేవుని బిడ్డలు ఈనాడున్న ఈ లోకము ఈ భూలోకము చూడండి ఇలానే ఉంది అందుకు అపవాదికి సమయము కొంచమే అని వాడు తెలిసి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము వాడు మోసపరుస్తున్నాడు మనుషులందరినీ వాడు పాపంలోనికి నడిపిస్తున్నాడు మనుషులందరినీ దేవునికి విరోధంగా మనుషులను చేస్తున్నాడు కాబట్టి పౌలు మనమంతా క్రీస్తుకు ప్రధానం చేయబడిన వారం కాబట్టి ఆ రోజు అవ్వను వాడు మోసపరిచినట్లు ఈరోజు వాడు మనలో ఉన్న సరళతను పవిత్రతను పరిశుద్ధతను పోగొట్టడానికి ఈరోజు మనల్ని మన మనసులను చరిపివేయడానికి మనల్ని పాపంలోనికి నడిపించడానికి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి నడచడానికి ఈరోజు వాడు అనేక రకములుగా వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఈరోజు నీ జీవితం మెలుకువ కలిగి ఉండకపోతే ఈరోజు ఈరోజు నువ్వు ఇంకా మెలుకు కలిగి ఉండకపోతే ఆనాడు వాళ్ళు జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోయి వరకు వారు ఎరగకపోయిరి దేవుని ఉగ్రత వచ్చే వరకు వాళ్ళు దేవుణ్ణి ఎరగకపోయిరి వాళ్ళ మార్గములను విడిచిపెట్టి ప్రభు మార్గములోనికి రాలేకపోయినారు చూడండి ఎంత గొప్ప దేవుడు చూడండి కాబట్టే దేవుడు సాక్ష్యమిస్తున్నారు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను అంటే ఇప్పుడున్న ఈ లోకము కూడా అలాంటి భ్రష్టత్వంలో ఉంటది మనుషులు చెరిపి వేసుకుంటారు మనుషులు వారిని వారు ఆలోచన లేని గ్రహింపు లేనివారిగా వారిగా వివేచన లేని మనుషులు ప్రవర్తిస్తుంటారు ఈరోజు నువ్వు నేను అలా జీవించకూడదనే ప్రభు చెప్తున్నాడు ఎందుకంటే చూడండి సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది ఆది అధ్యాయం పదమూడో వచనము దేవుడు నోహావుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును ఇప్పుడు అండి ఎంత మాట దేవుడు చెప్తున్నాడు ఇప్పుడున్న ఈ భూమి ఇప్పుడున్న మనం చూసే ఈ ఆకాశము కూడా ఒకప్పుడు ఒకనొక దినము ప్రభు రాకడ దినము ఇది కూడా లయమైపోతుంది కాబట్టి ఎందుకు చెప్పండి ఈ వాటి కొరకు ఎందుకు ప్రభుని మనం దూరం చేసుకోవాలా చెప్పండి ఈ లోకముతో స్నేహం కొరకు ఎందుకు దేవునితో స్నేహాన్ని మనం దూరం చేసుకోవాలా ఈరోజు మనుషులు తమ స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరుల కొల్పబడిన వాళ్ళై దురాశ గర్భము ధరించి పాపము పాపము పరిపక్వమై మరణము గంటదన్నాడు నేను క్రైస్తవుడిని నేను క్రీస్తును పోలి నడుచుకోవాల్సిన వాడని క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాల్సిన వాడని క్రీస్తులాగా ఈ లోకానికి మాదిరిగా ఉండాల్సిన నేను ఈరోజు క్రీస్తు యొక్క సారూపంలోనికి మనం మారి క్రీస్తులాగా జీవిస్తున్నామా చెప్పండి ఈరోజు అలాంటి జీవితం మనము అలాంటప్పుడు ఎక్కడ మనం యేసు ప్రభువుని వెంబడిస్తున్నట్టు ఎక్కడ దేవుని వాక్యానికి మనము విధేయత చూపిస్తున్నట్టు ఈరోజు మన జీవితంలో మనము దేవునికి విధేయత చూపించే వారం దేవునికి లోబడతాం మన అనాడు ఆ నోహావు దినములో ఉన్న ప్రజలు దేవునికి లోబడలేదు దేవుని మాట వినలేదు వాళ్ళలో ఉన్న చెడుతనాన్ని వాళ్ళు విడిచిపెట్టలేకపోయినారు పాపాన్ని విడిచిపెట్టలేకపోయినారు ప్రభు మార్గంలోనికి రాలేనిపోయి రాకపోయినారు ఈరోజు కూడా నోహావు దినములు ఎలాగుండనో అలాగునే మనిషి కుమారుని రాకడానికి చెప్తున్నాడు అనాడు లేదా భూమి మీద భ్రష్టత్వము కాబట్టే దేవుడు అంటున్నాడు ఆదికాండము ఏడో అధ్యాయం ఒకటో వచనంలో యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి ఓడలో ప్రవేశించుడి నాలుగో వచనము ఎందుకనగా ఇంకను ఏడు దినములు నేను నలభది పగలను నలభది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తొడిచి వేయుదనని చెప్పెను చూడండి ఆ తరములో ఆ కాలములో ఒక్కడే దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నాడు దేవుని నీతిని అనుసరించి నడుచుకునేవాడిగా ఉన్నాడు ఈరోజు దేవుని నీతి మనలో ఉంటే మనలో కలహాలు ఉండవు మనలో కక్షలు ఉండవు మనలో ద్వేషాలు ఉండవు మత్సరములు ఉండవు మనలో ఎలాంటి విభేదాలు ఉండవు నీ శత్రువైనా సరే నువ్వు వాడికి మేలు చేసేవాడిగా ఉంటావు నిన్ను హింసించేవాడైనా సరే నిను దీవించి వాడిగా ఉంటాం ఎవరి మీద మనము విరోధం పెట్టుకోము ఎవరి మీద మనం పగలు తీర్చుకోము చూడండి ఎలాంటి వారైనా సరే వాళ్ళు నిన్ను ఎలా హింసించినా దూషించినా నీ మీద ఏం చేసినా ఆ దేవాది దేవుడైన ఏసు ప్రభు ఆ కలవరి సిరిలో చూపిన ప్రేమనే మనం చూపిస్తామే తప్ప మనము రివెంజ్లు తీసుకోము ఎందుకంటే అదే కదా దేవుని నీతి ఆయన ఆయనని హింసించు ఆయనని దూషించారు ఆయనని హేళన చేశారు అవమాన పరిచినా గాని ఎక్కడ కూడా ప్రభు యొక్క మాట కూడా నోరు మెదపకుండా ప్రభా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు ఆ నీతి ఈరోజు నీలో నాలో ఉందా ఈరోజు ఆ నీతి నీలో నాలో ఉందా అలాంటప్పుడు ఎక్కడ దేవుని ఎదుట నీతిమంతుడైన చూడండి ఏసు ప్రభు దగ్గరికి వచ్చిన వారిలో ఎవరి పట్లన్న దేవుడు భేదం చూపించండా ఎవరి పట్లన్నా దేవుడు పక్షపాతం చూపించిండా చూడండి ఎవరినైనా దేవుడు దూషించిండ ద్వేషించిండా ఎందుకంటే దేవుని నీతిని జరిగించువాడు నీతిమంతుడు దేవునికి భయపడి ఆయన నీతిని ఎవరైతే అనుసరిస్తారో వారినే దేవుడు అంగీకరిస్తాడని అపోస్తుల కార్యం పదో అధ్యయంలో లేదా కాబట్టి నోహ్ ఒక్కడే దేవుని ఎదుట తన తరంలో ఎలా ఉన్నాడు నిందా ఉన్నాడు దేవునితో నడిచిన ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిగా దేవుని ఎందు నీతిమంతుడైన వాడిగా ఉన్నాడు ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాను అంటే ఇప్పుడున్న ప్రభు దినానికి ఈ వాక్యానికి లింక్ ఉంది ఆనాడు భ్రష్టత్వం సంభవించింది కాబట్టి భక్తిహీనులందరూ లయమైపోయినారు ఆనాడున్న ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లుకిచ్చుకుంటూ పెండ్లు చేసుకుంటూ వాళ్ళు ఎరుగని గడియలో చూడండి ఆ జల ప్రళయం వచ్చి వాళ్ళందరినీ కొట్టుకొని పోవు వరకు కూడా ఎరుగకపోయి అన్నట్టు ఎందుకంటే ఎరుగరు మనుషులు ఎరగరు ఎందుకంటే వాళ్ళని వాళ్ళను సరి చేసుకోవడానికి వాళ్ళు కలిగి ఉన్న మార్గాన్ని విడిచి ప్రభు మార్గంలోనికి రావడానికి మనుషులు ఇష్టపడరు కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాడు కాబట్టే చూడండి పేతులు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనంలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు పూర్వము నోహావు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్ధకి అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్ధకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి చూడండి ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే ఆయన ఎంత ప్రేమగల దేవుడు ఎంత మనుషుల యొక్క బలాత్కారాన్ని ఓర్చుకున్న దేవుడు సహించిన దేవుడు భరించిన దేవుడు అయినా కూడా ఆయన మనసు కూడా చూడండి రక్షించుకోవాలా దేవుని ఉగ్రత నుండి మనుషులు కాపాడబడాలా దేవుని ఉద్దేశము ఇదే ఈరోజు కలిగి ఉన్నాడు దేవుడు కానీ ఇది మనుషుడు గ్రహించలేకపోతున్నాడు ఇది మనుషులు గ్రహించుకోలేకపోతున్నారు అందుకు వాళ్ళ జీవితాలను సరిచేసుకోలేని వారిగా ఉన్నారు దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తా పడి వాళ్ళ పాపములు విడిచిపెట్టలేని వారిగా ఉన్నారు చూడండి క్రియలు లేని విశ్వాసము రక్షించగలదా అన్నాడు మనం ఎంత విశ్వాసము కలిగి ఉండి దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉండి కానీ నీ క్రియల మూలంగా నువ్వు కలిగి ఉన్న నీ విశ్వాసము నేను రక్షించుకోకపోతే ఎంత బాధ చెప్పండి ఇది మాత్రము క్రైస్తవుడు గ్రహించుకోవట్లేదు క్రైస్తవురాలు గ్రహించుకోవట్లేదు ఎందుకంటే మూర్ఖపు ద్వారంలో వెళ్తున్నా మూర్ఖ స్వభావాన్ని కనబరుస్తున్నా ఇది మనకు తగినది కాదు మరీ ముఖ్యంగా క్రీస్తు రక్తంలో విమోచించబడిన వాళ్లకు తగినది కాదు ఎందుకు దేవుడు మాట చెప్తున్నానంటే చూడండి ప్రకటన గ్రంథము చూడండి ప్రకటన గ్రంథము ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాడు దేవుడు చెప్పిండు ఈనాడు దేవుడు చూడండి ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము ఒకట అటు తర్వాత భూమి యొక్క నలుగు దిక్కులలో నలుగురు దేవతలు నిలిచి ఉండిరి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనాను గాలి వేచకుండినట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండుట చూచితిని ఉగ్రత రాబోతుంది మహా ఉగ్రత రాగబోతుంది అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే నిన్ను రక్షించుకోవాలని దేవుని ఉద్దేశమై ఉంది చూడండి ఈ భూమి మీదకి ఈ లోకం మీదకి ప్రభువు నేరస్థాపన చేయబోతున్నాడు ఆయన ఉగ్రతను ఈ భూమి మీద కుమ్మరించబోతున్నాడు ఎందుకంటే ఈరోజు అక్రమము విస్తరించింది మనుషుల్లో ప్రేమ లేవు మనుషులు స్వార్థంతో ఉన్నారు అపవిత్రంగా ఉన్నారు విగ్రహారాధికులుగా ఉన్నారు ఎందుకు ధనం ఒక విగ్రహారాధన నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన నాకు పాత్రులు గారంటే అది విగ్రహము ఈరోజు ఈ భూమి ఈనాడున్న ఈ లోకము కూడా బలాత్కారంతో నిండి ఉన్నది ఆనాడు నోహావుని దేవుడు ఎలా అయితే తన తరంలో నీతిమంతుడిగా నిందా దేవునికి లోబడి భయభక్తులు కలిగిన ఉంటే ఎలా రక్షించబడ్డాడు అలానే దేవుని ఉద్దేశం ఒక లేదు ఆ ప్రజల పట్ల కూడా ఉంది కాబట్టి ఆయన అవిధేయుల దగ్గరికి వెళ్ళి చెప్పినా ప్రకటించినా ఎవరు కూడా వాళ్ళ మార్గాన్ని విడిచిపెట్టలేకపోయినారు వారిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టలేకపోయినారు వాళ్ళలో ఉన్న అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టలేకపోయినారు ఓడలోకి వచ్చి రక్షింపబడలేకపోయినారు చెప్పండి క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదంటే రక్షింపబడితే అని కాదు దాని అర్థం క్రీస్తు ఉండడం అంటే ఆయన ఎలాంటి దేవుడు పరిశుద్ధుడు ఈరోజు మనలో ఉందా పరిశుద్ధత ఆయన యథార్థవంతుడు సత్యవంతుడు క్రీస్తులందు ఉండడం అంటే క్రీస్తులాగా ఉన్నవారికి ఈరోజు మనం ఉన్నామా శరీరానుసారమైన మనుషులు కలిగి లేమా లోక మర్యాదను అనుసరించే వారిగా లోకము లోకములో ఉన్నవాటిని ప్రేమించే వారిగా కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నదంటే చూడండి దేవుడు చెప్తున్నాడు మరియు సజీవుడగు దేవుణ్ణి ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశము నుండి చూడండి మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోది సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని భూమికిని సముద్రముకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ ఎందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను మీకు తెలుసో తెలీదు నోహవు ఓడ సిద్ధపరిచే సమయంలో ప్రభు వీళ్ళందరికీ చెప్పాడు ఆ ఓడ సిద్ధమైనప్పుడు ఆ ఓడలోనికి రాండి ఆ ఓడలోనికి ప్రవేశించండి అని వెళ్ళి ప్రకటిస్తే ఎవ్వరు కూడా వినలేదు ఎప్పుడైతే నోహావు ఓడలోనికి ప్రవేశించిన తర్వాత ఏమైంది నలభది రాత్రులు నలభది దినములు పగళ్ళు భూమి మీద వర్షం గురిచింది ఆ అమాంతము ఆ జల ప్రళయము అక్కడున్న ప్రజలందరినీ కొట్టుకొని వాళ్ళ అరుపులు కేకలు ఎలా ఉండుంటాయో ఒకసారి మనం ఊహించుకుంటే నీకు నాకు ఈరోజు వెన్నులో భయం కలగదా ఎందుకంటే మనం వింటున్నామే కానీ బైబుల్ నేను నమ్మట్లేదు ఈనాడున్న క్రైస్తవులు ఎవ్వరు కూడా బైబుల్ని నమ్మట్లేదు ఒకనొక రోజు ఆ స్థితిలో ఉన్నప్పుడు తెలుస్తుంది ఆనాడు నేను ఎంత తప్పు చేసానా ఎంతగా దేవుని వాక్యము దేవుని యొక్క స్వరము నా యొద్ధకు వస్తే ఎంత నేను నిర్లక్ష్యము చేసేనా చెప్పండి ఆ జల ప్రళయంలో కొట్టుకొని పోయేటప్పుడు ఆ ప్రజల యొక్క అరుపులు కేకలు మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి అంటే ఎంత భయం భయంకరమైన శ్రమను వాళ్ళు అనుభవించు మనం ఊహించుకోలేమా ఈనాడు కూడా దేవుడు ఇదే ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ నా పట్ల ఈ లోకం పట్ల కాబట్టి తమ దాసులను ముద్రించుకోవడానికి కాబట్టి ఎప్పుడైతే ఈ ముద్రించుకోవడమో ఆగిపోతుందో ఆ ఓడలోనికి వారు వెళ్ళిన తర్వాత ప్రభు అక్కడ ముద్రించిన తర్వాత ఓడని తలుపున తర్వాత ఏమైంది ఈరోజు రాబో దినాలు అదే జరగబోతుంది ఇంకా మనము నిర్లక్ష్యంగా జీవిస్తామా ఇంకా ప్రభు స్వరం విని కూడా ప్రభు వాక్యము తెలిసి కూడా ఆ వాక్యానికి తగినట్టుగా లేకపోతే నేను ప్రభువులో లేను అన్న ఆలోచన వివేచన ఈనాడున్న క్రైస్తవుడు క్రైస్తవరాలు మర్చిపోతున్నారు గుడ్డి నమ్మకము గుడ్డి భక్తి నమ్ముతున్నారు చెప్పండి గుడ్డి నమ్మకము గుడ్డి విశ్వాసమే కానీ క్రియలు ప్రభు ప్రకారంగా ఉన్నాయని ఎవ్వరు చూసుకోవట్లేదు ఎవరు కూడా నేను వాక్యానికి తగినట్టుగా ప్రభువుకు తగినట్టుగా ఆయనని పోలి ఈరోజు నేను జీవించగలుగుతున్నానా అలా ప్రభువుని పోలి ఈరోజు నేను అనుసరించి నడుచుకుంటున్నానా అనేది ఎవరన్నా మనం ఆలోచించుకుంటున్నామా మనం ప్రార్థన చేసి ఉండొచ్చు ఉపవాసం ఉండొచ్చు లేదా మనం దేవుడంటే ఎంతో ఆశ ఉండొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ దేవుణ్ణి పోలి మనం నడుచుకుంటున్నాము అన్నది ఈరోజు ఎవరు ఆలోచించట్లేదు కాబట్టి దేవుడు మనల్ని ముద్రించుకోవాలంటే నోహావు తరంలో నోహావు ఎలా ఉన్నాడు దేవుడంటే భయపడేవాడిగా ఉన్నాడు దేవుని నీతి మంతుడిగా ఉన్నాడు దేవునితో కూడా నోహావు నడిచిన ఉన్నాడు తన తరములో నిందా రహితుడిగా ఉన్నాడు చెప్పండి ఈరోజు దేవుడు నిన్ను నన్ను చూస్తే ఎన్ని మనలో కనిపిస్తాయి లోపాలు ఎన్ని తప్పులు మనలో కనిపిస్తాయి ఎన్ని వాక్య విషయంలో మనం తప్పిపోయినము కనిపిస్తాయి ఈరోజు అది చూచుకుంటున్న నువ్వు నేను సరి చేసుకోగలుగుతున్నామా మన క్రియలను మనం దిద్దుకోగలుగుతున్నామా మన జీవితాలను సరిచేసుకోగలుగుతున్నామా ప్రభు ఎదుట సాగిల ప్రభు ఎదుట పశ్చాత్తపడి మరలా మారు మనసు కలిగి జీవించగలుగుతున్నామా చూడండి ఎవరు ముద్రించబడతరు అంటే ప్రకటన గ్రంథము చూడండి చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన అధ్యాయము నాలుగో వచనము వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యమున ఎరుగను వారునై గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడినవారు వీరి నోటన ఏ అబద్ధము కనబడలేదు వీరు అనింద్యులు భయభక్తులు కలిగేవాడు ఎవడు కూడా పాపము చేయడు అపవిత్రంగా జీవించడు అనాడున్న ప్రజల్లో వాళ్ళ హృదయములో చెడుతనం అపవిత్రత ఉంది పాపముంది కానీ నోహవు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు చూసిడు వాళ్ళ హృదయముల్లో వాళ్ళ తలంపుల్లో ఊహలోది ఎల్లప్పుడూ చెడ్డదే ఎందుకు బలాత్కారులు బలాత్కారముతో నిండి ఉన్నారు భ్రష్టత్వంలో ఉన్నారు కాబట్టి కానీ అదే దేవుడు నోహవు గురించి నీవు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు నీవు నా ఎదుట నిందారైతుడుగా ఉన్నావు అంటే ఈ సాక్ష్యం ఇవ్వాల్సింది మనుషులు కాదు నీవు కాదు నీ ప్రభు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా కాబట్టి ప్రభువు మన గురించి సాక్ష్యం ఇవ్వాలా ప్రభువే మనలని కొనుక్కోవాలా అందుకొరకు దేవుడు ఎన్ని ఉపమానాలు చెప్పిండు పరలోకరాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపను పట్టిన వలను పోలి ఉన్నది మంచి వాటినేమో దరికి కూర్చున్న తర్వాత గంపలో వేసుకుంటుండడు చెడ్డ వాటిని తీసి బయట పారవేస్తున్నాడు ఎందుకు చెడుతనం మనలో ఉండకూడదు మనం ఇంకా అపవిత్రంగా జీవించకూడదు దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఎరిగి దేవుని వాక్యాన్ని బోధించినంత మాత్రాన మనం రక్షించబడతాము మనం దేవునితో పాటు ఉండడం అనుకుంటే అది మన భ్రమ అది మన అపోహ ఎందుకంటే ఆయన నామమున ప్రవచించిన వారు ఆయన నామన దయ్యాలు వెళ్ళగొట్టిన వారు ఆయన నామమున అద్భుతాలు చేసిన వారిని కూడా ప్రభు మీరు ఎవరో నేను ఎరుగను అన్నాడు అక్రమము చేయువర్లారా నా యొద్ధ నుండి పోండి అర్హత లేదు ఆ ప్రభుతో ఉండడానికి ప్రభువా ఆ ప్రభు పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు పరలోక నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు తండ్రి చిత్త ప్రకారం చేస్తే దేవునికి లోబడతాం మనం దేవుని పట్ల కలిగి ఉంటాం మనలో ఎలాంటి అబద్ధం ఉండదు ఎలాంటి కపటము మనలో ఉండదు ఎలాంటి వేషధారణ మనలో ఉండదు కపటము అంటే పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా వేషధారణ అంటే మనుషుల ఎదుట చూపించుకోవడానికి ప్రయాసపడేది ఈనాడు క్రైస్తవుల్లో ఈ రెండు ప్రాముఖ్యంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి కపటం ఒకటి వేషధారణ ఒకటి హృదయంలో ఏమో సరిగా ఉండదు కానీ పైకి ఒకలాగా ప్రవర్తిస్తారు చెప్పండి లేరా మనుషులను ఎదుట మనుషులు చూడాలని చేసేవాళ్ళు లేరా ప్రార్థనలు చేసేవాళ్ళు ఉపవాసాలు చేసేవాళ్ళు ఎందుకు ప్రభు ఈ మాట మనకు చెప్తుందంటే మనలో ఎలాంటి అబద్ధము కనబడకూడదు ఎందుకంటే దేవుడు సత్యవంతుడు కాబట్టి ఎవరు చూడండి ఇప్పుడు ఆ నలుగురు దూతలు గట్టిగా పట్టుకున్నారంటే వాళ్ళు రెడీగా ఉన్నారు ఈ భూమి మీద ఉగ్రతను కుమ్మరించడానికి కానీ దేవుడు ఎందుకు అవకాశం ఇస్తుండంటే ఈనాడు దేవుడు ఎందుకు నీకు నాకు అవకాశం ఇస్తుండంటే చూడండి దేవుని ప్రేమ ఇక్కడ మనకు అర్థం అవ్వటం లేదా ఆనాడు నోవాబు ఓడలోకి వెళ్ళినాక ఆ ఓడలోనికి అనేకులు రావాలని దేవుడు చూసిండు వెళ్ళిండు ప్రకటించిండు కానీ ఎవరన్నా ఆ ఓడలోనికి ప్రవేశించిండ్రా ఈ లెక్క ముద్రించిన తర్వాత ఆనాడున్న ఆ భూమి మీద దేవుడు ఎలా అయితే తన ఉగ్రతను చూపించిండో ఇదే భూమి మీద దేవుడు తన మహా ఉగ్రతను చూపించబోతున్నాడు ఆ దినము బహుభయంకరమైన దినం ఆ దినాన్ని మనము తాళలేము అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క ఇంకా ప్రభు నా జీవితంలో ఏది మార్చుకోవాలా ఇంకా నేను దేని విషయంలో నీకు అంగీకారంగా లేను ప్రభ ఇంకా దేని విషయంలో నా జీవితంలో నేను తప్పుదాలు చేస్తున్నాను ఇంకా దేని విషయంలో నేను మారాల ప్రాభ అప్పుడే కదా నిందా రహితుడు కానీ ఎదుట నిలబడగలను అని ఈరోజు మనుషులు చేయాల్సిన ప్రార్థనలు అలాంటివి మనుషులు ఉండాల్సిన ఉపవాసాలు అలాంటివి చెప్పండి లోకమంతా సంపాదించుకుంటావు ఆనాడు ఉన్న లోకంలో వాళ్ళు ఏం పొందుకోగలిగినారు పూర్తిగా లైమ్ అయిపోయిందా లేదా ఈనాడు నువ్వు ఏమి సంపాదించుకొని ఎంత ప్రయాసపడి పొందుకొని నీ ఆత్మ రక్షించకపోతే ఆ యొక్క నివు నీవు దేవుడు నీ పరిస్థితి చెప్పండి నీ ఆస్తి అక్కడికి వస్తుందా ఉగ్రత దిన మందు ఇది మనుషుడు గ్రహించుకోగలుగుతున్నారా ఈరోజు మనుషులు అలా ఆలోచించుకోగలుగుతున్నారా మనం ఈ లోకంలో ఎంత మట్టుకుంటాము ఎంతవరకు జీవిస్తాము గ్యారెంటీ లేదు ఈరోజు ఉన్న వ్యక్తి రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిర్ మన బ్రతుకులకి మన జీవితాలకి దేవునికి విరోధంగా ఉండి దేవునికి దూరంగా ఉండి ఏమి మనం పొందుకున్నది ప్రయోజనం ఉంటది ఈరోజు ధనాపేక్ష మనుషుల్లో ఎక్కువ ఉంది చూడండి దేవుడు ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాడంటే ఆనాడు నోహావు దినములో దేవుడు అదే చేసిండు ఆ ఓడ సిద్ధపరచబడే ఆ సమయంలో వెళ్ళి అందరికెళ్ళి ప్రకటించిండు దేవుడు చూడండి ఆయన ఉద్దేశము ఒక నోహావు నోహావు ఇంటి వారినే రక్షించుకోవాలని లేదు ఆ ప్రజలందరినీ రక్షించుకోవాలని ఉంది కాబట్టి ఆనాడు ఆ లోకము గతించిపోయింది నాశనమైంది ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వచ్చి అదే నలభై దినాలు నలభై రాత్రులు ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే ఇప్పుడున్న ఈ లోకాన్ని రక్షించుకోవడానికి అంటే ఆయన ఉద్దేశము ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా కానీ మనుషులను రక్షించుకోవాలని ఉంది కాబట్టి నోహావు యోనా వెళ్ళి నినేవా పట్టణానికి వెళ్ళినప్పుడు నేనేవా పట్టణస్తుల గురించి యోనాతో దేవుడు మాట్లాడలేదా దేవుడు నోహవు పట్టణం కూడా పాపములో ఉన్నప్పటికీ దేవుని ఉగ్రతకు ఉన్నప్పటికీ కూడా ఎందుకు దేవుడు నో యోనాన్ని వెళ్ళి ప్రకటించమన్నాడంటే అక్కడున్న ప్రజలు వాళ్ళ మార్గాన్ని విడిచి వాళ్ళ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుంటే వాళ్ళు రక్షించబడడానికి దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడబడడానికి దేవుడు ఆనాడు ఒక ప్రవక్తను పంపించింది ఈనాడు పూర్వకాలము నానా విధములుగా ప్రవక్తుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ రోజు తన కుమారుని ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతుంటే ఈరోజు మనం చూడగలుగుతున్నాం ప్రభుని తెలుసుకోగలుగుతున్నాము దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా అర్థం చేసుకుంటే తెలుసుకుంటే గ్రహిస్తే మన జీవితాల్లో ఎందుకు మార్పు కనిపించదు చెప్పండి ఈరోజు మన జీవితాల్లో అలాంటి మార్పు దేవుడు చూసేలాగా ఉందా చెప్పండి ధైర్యంగా చెప్పగలమా మనం అన్నాడు ఆ పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొట్టడానికి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కొట్టడానికి వచ్చినప్పుడు మీలో పాపం లేనివాడు ఎవడో రాయివేయమన్నప్పుడు చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఎవడన్నా రా వేయగలిగిండా అందులో శాస్త్రులు పరిచయలు ఎవరు వాక్యాన్ని ఉపదేశించేవారు కదా చెప్పే వాళ్ళు పాటించరు ఈరోజు నీ జీవితంలో నువ్వు వాక్యం చెప్పొచ్చు నేను వాక్యం చెప్పొచ్చు మనలో అనేకులు చెప్పొచ్చు కానీ వాక్యాన్ని తగినట్టుగా బ్రతుకుతున్నామా జీవిస్తున్నామంటే నీ దగ్గర సమాధానం ఉందా లేదు అది కపటం కాదా అది వేషధారణ కాదా ఇంకా ఎంత కాలము ఇలా మనల్ని మనం భ్రమ పెట్టుకుంటూ మనల్ని మనం మోసపుర్చుకుంటూ ఇంకా మనల్ని మనం మోసగిస్తే దేవుడు వెక్కిరింపబడడు అనే మాటని మనం మర్చిపోయిన వారం కదా అనాడు దేవుని ఆత్మ నోహావు కాలంలో వెళ్ళి ప్రజలకు చెబితే వాళ్ళు వెక్కిరించరు దేవుణ్ణి నోహావుని చూసి హేళన చేశారు వ్యంగ్యంగా మాట్లాడారు ఎగతాలు చేశారు తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోయింది చూడండి చూడండి ఆది ఇంకొక వాక్యము ఆదికాండము చూడండి ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనంలో పదహారు పదిహేను వచనం పద్నాలుగు నుంచి చూస్తే పదమూడు నుంచి ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనం నుంచి ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి చూడండి దేవుడు అక్కడ ఏం జరుగుతుంది లోతు కాలం ఎలా ఉంది అపవిత్రంగా ఉంది బహుభయంకరంగా భ్రష్టత్వంలో ఉన్నారు ఎలాంటి భ్రష్టులు అంటే వాళ్ళు చూడండి ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము చూడండి ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము ఒక్క నిమిషం ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము చూడండి నాలుగో వచనము వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సొదమ మనుషులు బాలురును చూడండి బాలురంటే పిల్లలు వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి ఆ ఇల్లును చుట్టూ వేశారు రౌండప్ చేశారు లోతును పిలిచి ఈ రాత్రిని యుద్ధకొచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడునట్లు ఎంత అపవిత్రంగా బతుకుతున్నారు పిల్లల కానించి పెద్దల కానించి చిన్నల కానించి ఎంత భ్రష్టులు ఎంత అపవిత్రంగా జీవిస్తున్నారు కాబట్టే కదా సొదమ గొమర పట్టణం మీద దేవుడు నేరస్థాపన చేశాడు ఆ పట్టణస్తులు దేవుని దృష్టికి బహుగా దోషులైనారు కాబట్టే కదా వారి పాపము బహుగా ఉండబట్టే కదా ఈనాడు ఇదే ఈ లోకము అలా భ్రష్టత్వములో ఉంటే పాపములో ఉంటే చెడుతనములో ఉంటే అపవిత్రతలో ఉంటే దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఈరోజు లేడా అండి ఆనాడు ఆ ప్రజల పట్ల దేవుడి ఇచ్చిన తీర్పు ఈనాడున్న ప్రజల పట్ల తీర్పు ఒకటేలాగా ఇవ్వకపోతే ఆయన ఒకటేలాగా ఉన్న దేవుడు ఎలా అవుతాడు కాదు కదా కాబట్టే నువ్వు నేనేం చేయాలా ఆయన ఎదుట నువ్వు దోషిగా ఉండకుండా జాగ్రత్త పడాలా అందుకు నువ్వు ఉండాలి నీలో పాపము లేని వాడిగా నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడిగా నువ్వు ఉండాల కూడా అపవిత్రత నీలో ఉండకూడదు కాబట్టి వీళ్ళు చూడండి లోతుని పిలిచి ఈ రాత్రిని యొద్ధకు మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా యొద్ధకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలార ఇంత పాతకము కట్టుకొనకుడి ఇదిగో పురుషుని కూడాని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొద్ధ వెలుపలకు తీసుకొని వచ్చేదను వారిని మీ మనసు వచ్చినట్లు చేయి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మని రే ఈనాడున్న వాళ్ళు వస్తే నువ్వు చెప్పేది ఏంది వినేదేంది చెప్పినంత చాలు నువ్వు వెళ్ళిపో అంటున్నారు నోహ్ వెళ్ళి ఆ ప్రజలకు చెల్లిన చెప్పినప్పుడు ఆ ప్రజల నుండి వచ్చిన మాట అదే లోతు వెళ్ళి చెప్పినప్పుడు చెప్పిన మాట అదే ఈనాడు కూడా వాళ్ళు అదే చదువుతారు నువ్వు నాకు చెప్పేదేంది నువ్వు అవతలకు పో నువ్వు చెబితే నేను వినాలా నువ్వు చెబితే నేను తీసుకోవాలా చూడండి లేరా అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండా చూచుచున్నాడు నువ్వు తీర్పు తీరుస్తావా ఇది ఈనాటి క్రైస్తవుల యొక్క దౌర్భాగ్యులు దిక్కుమాలిన వారు చూడండి ఆనాడు చెప్పినప్పుడు నువ్వు మాకు చెబితే మేము వినేదేంది నువ్వు మా గురించి చెప్పేదేంది నువ్వు మాకు తీర్పు తీర్చేది తీర్పు ఎవరు తీరుస్తారండి దేని గురించి తీర్పు తీరుస్తారు దేవుని వాక్యము తీర్పు తీర్చమనేది ఇలా అంటున్నారు లోతు గురించి ఆనాడు కూడా జలప్రలయంలో కొట్టుకుపోయే ప్రజలు కూడా అదే చెప్పారు నువ్వు అవతలకి పోవు నీ మాట మేము వినేదేంది ఈనాడు కూడా ప్రజలు అట్లనే ఉన్నారు కాబట్టి ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయను పుట్టినప్పటి నుంచి పితరులు కానించి ఆయన దినం వచ్చుద్ది వచ్చుద్ది వచ్చుద్దని మేము చెప్తానే ఉన్నారు మేము వింటూనే ఉన్నాము ఎప్పుడు వచ్చింది ఎందుకు రాలేదంటే ఇదిగో నువ్వు నశించిపోకుండా రక్షింపబడాలని ప్రభు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అది అర్థం కాదు మనుషులకి ప్రభు మనస్సు అర్థం కాదు దేవుని ఉద్దేశము అర్థం కాదు దేవుని యొక్క చిత్తము అర్థము కాదు కాబట్టే మూర్ఖ స్వభావాన్ని ఈ రోజు కనబరుస్తున్నారు మనుషులు చూడండి వీడెవడో తీర్పరిగా ఉన్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసని చెప్పి లోతు అను మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి తమ యుద్ధకు తీసుకొని తలుపులు వేసిరి అప్పుడు వారి పిన్నలు మొదలుకొని పెద్దల వరకు చూడండి ఎంత భయంకరమైన భ్రష్టులు వీళ్ళు ఇంత భయంకరమైన ఘాతకానికి పాపానికి ప్రేరేపించబడ్డారు చూడండి అప్పుడు వారు పెన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగుజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి చూడండి పదిహేనవ వచనము తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తడువు చేసెను అప్పుడు అతని మీద యహోవా కనికర ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి చూడండి ఈరోజు దేవుడు కనికర పడుతున్నాడండి మన మీద అందుకు నేను కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరటలేదు దేవుడు ఈరోజు మనుషుల పట్ల కనికరాన్ని చూపిస్తుంటే మనుషుల పట్ల తన ప్రేమను చూపిస్తుంటే మనుషులకు తన ఉద్దేశాన్ని చూపిస్తుంటే ఏనాడు కూడా ఆయన మనసుని ఈ లోకము గ్రహించలేకపోతుంది ఆనాడు చూడండి లోతు మీద దేవుడు కనికెర పడ్డాడు ఈనాడు దేవుడు నీ నా మీద కూడా కనికిర ఆ జలప్రలయంలో కొట్టుకుపోయే ప్రజల పట్ల కనికెర కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు వెళ్ళి ప్రకటించినప్పుడు ఎవరు కూడా వాళ్ళ మార్గాన్ని విడిచిపెట్టలేకపోయినారు ప్రభు మార్గంలోనికి రాలేకపోయినారు చెప్పేవాడిని హేళన చేసినారు తిరస్కరించినారు ఆనాడు యోనా ఎల్లి చెప్పినప్పుడు నిన్నవో పట్టణస్తులు తిరస్కరించుంటే వాళ్ళ స్థితి ఎట్టుండేది కానీ ఆ ప్రజలు తిరస్కరించలేదు ఈనాడున్న ప్రజలు తిరస్కరించగలుగుతున్నారా మనలో మార్పు రావాల్సింది ఏంటంటే మన కఠిన హృదయం మారాల వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాల అది చెప్పే వ్యక్తి ఎవరైనా కానీ నోరు లేని ద్వారా కూడా దేవుని స్వరం వచ్చింది కని బిలాము గ్రహించగలిగిండా తన మూర్ఖత్వాన్ని కనపరిచండి ఈరోజు మనం అలా ఉంటే నష్టపోయేది నువ్వే నేనే అలా ఎవరైతే అది కనపరిచే వారే ఎందుకంటే దేవుడే మాత్రము వెక్కిరింపబడడు ఏ మాత్రము దేవుడు వెక్కిరింపబడడు చూడండి ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చి తరువాత ఆయన ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకము ఈరోజు పాపాన్ని చూసి నువ్వు పారిపోవాలా ఏసేపు లాగా పాపానికి దూరంగా ఉండాలా లోకానికి దూరంగా ఉండాలా శరీరా విషయాలకు దూరంగా ఉండాలా లేకపోతే చిక్కబడిపోతాం వెనుకకు తిరిగి చూస్తాం చూడండి నీ వెనుకకు చూడకము ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది చూడండి దేవుని కటాక్షం ఉంది కాబట్టే లోతు కాపాడబడుతున్నాడు దేవుని కటాక్షము నోహవు మీద ఉంది కాబట్టి నోహవు కాపాడబడ్డాడు అదే దేవుని కటాక్షం మన మీద ఉంది కాబట్టే తన కుమారుణ్ణి పంపించి దేవుడు ఈ రోజు నిన్ను నన్ను రక్షించుకున్నాడు ఆ రోజు లోతు దగ్గరికి మనుషులను పంపించండి దూతలను నోహవు దగ్గరికి దేవుడే వచ్చి చెప్పండి ఇదిగో నీ కటాక్షము నీ దాసును మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనబరిచిన నీ కృపను గణపరిచితిని నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయములో నీ మనవి అంగీకరించి తని నీవు త్వరపడి అక్కడి నుండి తప్పించుకొని పొమ్ము నీవిక్కడ చేరు వరకు చేయవలనని అందుచేత ఆ సోయారు అను పేరు పెట్టబడను కాబట్టి ఎందుకు ఈ మాట మనం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక ఉపమానం ఒక వాక్యం ఏంటంటే చూడండి లోకాసు వార్త పదిహేడో అధ్యాయము ముప్పై రెండో లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని ఎందుకు వెనుకకు తీసిందామా వెనుకకు తిరిగింది ఈరోజు పాపముల నుండి విమోచించబడిన నువ్వు లోకంలో నుండి దేవుడు నిన్ను కొనుక్కొని చూడండి రక్షించుకుంటే ఈరోజు నీ జీవితము నా జీవితము వెనుకకు తిరుగుతుందేమో ప్రాచీన స్వభావం ఇంకా కలిగి ఉన్నామేమో ఇంకా ఒకప్పుడు దేవుణ్ణి ఎరగక ముందు మనలో ఉన్న క్రియలు ఇంకా మనలో ఉంటే ఇది నీకు మంచిది కాదు నీకు క్షేమము కాదు అలా ఉన్న నాకైనా అలా ఉన్న ఎవరికైనా ఈ లోకంలో ఉండే వాళ్ళు ఎవరికైనా అది క్షేమము ఏ మాత్రము కాదు కాబట్టి మనం క్రీస్తుతో కూడా లేపబడిన వాలం. క్రీస్తు చేత మనం విమోచించబడిన వాలం. దేవుడు మనల్ని తన రక్తము పెట్టి విలువ మనల్ని కొనుక్కున్న దేవుడు మనమందరము ఆయనతో పాటు లేచిన వాళ్ళము ఆయనతో పాటు పరలోకం కూర్చున్న వాళ్ళం కాబట్టి మనము అనుసరించాల్సింది వెంబడించాల్సింది ఈ లోకాన్ని కాదు ప్రభువుని ఏసు ప్రభుని మనం వెంబడించాలం ఎందుకు దేవుడు ఈ వాక్యం మనకు చెప్తున్నాడంటే చూడండి నోహా ప్రకటన గ్రంథము చూడండి మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనో వచనంలో కాబట్టి ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడవగానే చదువువాడు గ్రహించునుగాక యోధలో ఉండువారు కొండలకు పారిపోవాలా ఆ రోజు దేవుడు పారిపోమన్నాడు ఈరోజు పారిపోవాలా ఎక్కడ దాక్కోవాలా దేవుని దగ్గరే కాబట్టి ఈరోజు సంఘాలైనా కానీ అసలైన సంఘముకు దేవుని బిడ్డలు క్రీస్తు రక్తములో విలో పెట్టి కొనబడిన మనమే దేవుని ఆలయాలు మందిరాలు దేవుని నివాస స్థలాలు మనుషులే అలాంటి మనుషులమైన మనలో ఏయమైనవి ఉంటున్నవి ఇవి చూసిన నువ్వు పారిపోకపోతే లోతు అక్కడే ఉంటే ఏమైపోయేవాడు నశించిపోయేవాడు కాబట్టి ఏ సుప్రభు దేవుడు ఎందుకు ఈనాడు ఈ వాక్యాల ద్వారా నీతో నాతో మాట్లాడని కలిగిన ఉద్దేశం ఒకటే దేవుడు నీ నా పట్ల కోరుకుంటుంది ఒకడే నువ్వు నిందా రహితుడుగా ఉండాలా నీ సమస్త ప్రవర్తన ప్రభుకి అంగీకారంగా ఉండాల ప్రవర్తన అంటే మీకు తెలిసిందే నువ్వు ఎంతో భక్తితో ఉండాలా నీలో ఎలాంటి అపవిత్రత ఉండొద్దు ఎలాంటి పాపము మనలో ఉండొద్దు చెడుతనం మనలో ఉండొద్దు దేవుని దృష్టికి నీచమైనవి అసహ్యమైనవి హేయమైనవి ఏవి మనలో ఉన్నా కానీ వాటిని విడిచిపెట్టి వాటికి దూరంగా మనం పారిపోవాలా అలా పారిపోకపోతే దేవుడు కొనుక్కోడు చెప్పండి క్రైస్తవులు ప్రపంచం మొత్తం మీద ఎంతమంది ఉన్నారు కానీ అక్కడ లెక్కించబడుతున్నది దేవుడు కొనుక్కున్న సంఖ్య అంతది చిన్నది కదా ఆనాడు జలప్రలయంలో కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతమంది కానీ రక్షింపబడిన ఎంతమంది దేవుడు మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు మన పట్ల దేవుడు తన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఇది నువ్వు ఇంకా ఆలోచించి గ్రహించుకోకుండా నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఒకనొక దినము నీ నాశనమునకు నీవే కారకుడివే తప్ప నువ్వు దేవుణ్ణి నిందించడానికి నీకు ఏ అర్హత యోగ్యత లేదు మనకి ఎలాంటి అర్హత యోగ్యత లేదు ప్రభువుని నిందించడానికి అన్నాడు ఆ ఉగ్రత వచ్చినప్పుడు ఎంత ప్రార్థన చేసినా లేదు కాబట్టి నోహావు ఓడలోకి వెళ్ళినాక ఆ ఓడలోకి ఎంతో మంది వచ్చినాక దేవుడు ముద్రించాలనుకున్నాడు అప్పుడు దాకా తన శిక్షను దేవుడు పెట్టున్నాడు ఉగ్రతను కానీ ప్రభు వెళ్ళి ఆనాడు లోకంలోకి వెళ్ళి చెప్పినప్పుడు ఎవరు కూడా వాళ్ళ మార్గాన్ని విడిచిపెట్టలేదు వాళ్ళను దేవుని దగ్గర సరి చేసుకొని దేవుని మార్గంలో రావడానికి ఇష్టపడలేదు అదే కదా పౌలు ఇక్కడ వేసి చెబుతున్నాడు చూడండి నోహావు దినములు ఎలాగుండెను మనుష్య రాకడయును అలాగుండును జలప్రలయము ముందటి దినములలో నోహావు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లు కిచ్చుచూ నుండి వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి మనకు కూడా తెలియట్లేదు మనుషులు ఎరుగట్లేదు గ్రహించట్లేదు అరే నేను దేవుని నమ్ముకున్న వాడిని దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడిని దేవునికి తగినట్టుగా నడుచుకోవాల్సిన వాడిని ఇవి చేయడము నాకు తగినవా తగినవి కావన్నప్పుడు భయం ఎక్కడుందండి మనుషుల్లో ఎవడు భయపడుతున్నాడు ఎవరు దేవుని ఎదుట భయపడినట్టున్నారు సమర్థించుకుంటారు ఏముంది తప్పు చేశాం కదా ప్రభు దగ్గరబడి పాపినయ్యా క్షమించయ్యా లేదా నేను రక్షించబడ్డాను కాబట్టి నాకు రిజర్వేషన్ ఉంది కాబట్టి కరెక్ట్ గా అక్కడ ఉంటాను ఇవి ఎంతకాలం మనం మోసపరుచుకుంటాం చెప్పండి క్రీలు లేని విశ్వాసము ఒట్టిగా ఉండి మృతం అన్నాడు కదా చార్దీస్ అంగం గురించి నువ్వు జీవించుచున్నవన్న పేరు మాత్రమే ఉన్నది నువ్వు మృతుడు కదా యేసు ప్రభు లోకానికి రాకముందు మనుషులందరూ పాపాల చేత అపరాధాల చేత చచ్చిన కదా అంటే దాని అర్థమైంది నిజంగా చచ్చిపోయినట్టున్నారని కాదు కదా ఈరోజు నువ్వు ఎరుగుతున్నావా నువ్వు దేవునికి లోబడుతున్నావా దేవుని మాటను నువ్వు వింటున్నావా దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావా ఈ మూడింటికి నీ దగ్గర సమాధానం ఉందా దేవుని మాట వినడం ఫస్ట్ది దేవుడు చెప్పినట్టు చేయడం రెండోది మనలో ఉన్నాయా మనం చేస్తున్నామా దేవుని వాక్యము ఎన్నో చెప్తుంది మనకి ఎన్నో జయమనింది అన్ని నువ్వు చేస్తున్నావా చేయలేదంటే నువ్వు నిందారహితుడిగా దేవుని ఎదుటి ఎట్లా ఉన్నావు ఈ ఆలోచన ఈరోజు మనం కలిగి ఉన్నామా కలిగిలేం ఎందుకంటే భ్రమపడుతున్నాం మనల్ని మనం మోసపడుతున్నాం అందుకు మోసపోకుడి అన్నాడు మోసపోతుంది నువ్వు నీ జీవితాన్ని ఆలోచించుకోకుండా నువ్వు గ్రహించుకోకుండా నీ భక్తిని బట్టి నువ్వు దేవుని పట్ల ఉన్నదాన్ని చూసి నువ్వు మోసపోతున్నవే తప్ప దేవుని ఎదుట దేవునికి తగినట్టుగా ఆయన మాట విని ఆయన చెప్పినట్టు చేస్తున్నానా అని చూసుకుంటే ఈరోజు లోకం ఎలా చెడిపోదు దేవుని భయం మనుషుల్లో ఉంటే ఆనాడు నోహాకాలంలో ఉన్న వాళ్ళెవరు కూడా దేవునికి విరోధమైన పనులు చేయరు దేవుని ఎదుట అలా వాళ్ళు ప్రవర్తించరు అలా నడుచుకోరు అలా జీవించరు దేవుడే సాక్ష్యం ఇచ్చిండు కదా భూలోకం అంతా బలాత్కారముతో నిండి ఉంది లోతు కాలంలో లోతు ఉన్నక్కడ సుమద గుమర పట్టణాలు కూడా భ్రష్టత్వంలో ఉంది అలాంటి భ్రష్టత్వము ఆ ప్రభు దినము ఆ ప్రభు రాకడ సమయంలో ఉంటది అప్పుడు ప్రభు వస్తాడు వచ్చిండు కదా నోహక కాలంలో దేవుడు వచ్చిండు కదా లోతు కాలంలో దేవుడు తన దూతంలో పంపించిండు కదా తన తర్వాతే కదా చూడండి నోహవు కాపాడబడ్డాడు లోతు కాపాడబడ్డాడు ఈరోజు నువ్వు నేను కాపాడబడాలంటే నువ్వు లక్ష నలభై నాలుగు మందిలో ఉండాలా వాటికి కావాల్సిన గుణాలు ఇవే చూడండి ఏంటి అంటే పేతురు రాసిన పత్రిక నేను ఒక రెండు నిమిషాలు చూడండి ఇవే ఆ ప్రాముఖ్యమైన గుణాలు దేవుడు మనల్ని కలిగి ఉండమంటున్నాడు చూడండి పేతురు రాసిన పత్రిక రెండో పత్రిక మూడో అధ్యాయము పేతులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచనము దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను అంటే నీ నోటి మాటల్లో కూడా పాపం నీ ప్రవర్తన ప్రభువుకు తగినట్టుగా ఉండాల అంటే నువ్వు ప్రభులాగా మారి జీవించాల క్రీస్తును పోలి నడుచుకోవాల క్రీస్తు అడుగు ఉంటే మన అడుగులు మన పాదాలు జారవన్నట్టు కాబట్టి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను ఉండవలను జాగ్రత్తగా ఉండడం వేరు ఎంతో జాగ్రత్త అంటే దాని అర్థమైంది ఈ వాక్యాన్ని త్రోసివేస్తే నీ స్థితే తల అని చెప్తున్నాడు అందుకు మొదటి వాడు కడపటి వాడు ఎందుకంటే వీడిలో జాగ్రత్త లేదు ప్రియులారా వీటి మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఎప్పుడు మనం సమాధానంగానే ఉండాలా సమాధాన పడేవారిగా ఉండాలా సమాధాన పరిచేవారిగా మాత్రమే ఉండాలా నీలో సమాధానం లేకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు కుమార్తె కాదు అంటే శాంతం అంటే ఏంది ఈ లోకము ఆయనని ద్వేషించింది ఈ లోకము ప్రభుని హింసించింది ఈరోజు ఆ ప్రభుని పోలి ఆ ప్రభు అడుగుజాడలో నడిచే మనల్ని హింసిస్తుంది మనల్ని గాయపరుస్తుంది కానీ మనం ఎక్కడ కూడా సమాధానము పోగొట్టుకునే వారిగా ఉంటే మనలో శాంతి సమాధానాలు ఉండవు అప్పుడు కోపాలు ఉంటాయి మనలో కలహాలు ఉంటాయి ద్వేషాలు ఉంటాయి అక్కడ ప్రతి నీచమైన అల్లరి ఉంటదే తప్ప ప్రభు ఉండడు అక్కడ కాబట్టి మన ప్రభు సమాధానకర్త కాబట్టి ప్రతి విషయంలో మనం సమాధాన చాలా కష్టం కానీ క్రీస్తు కలిగిన మనసు కలిగిన వారే సమాధాన ఆయన మనతో సమాధాన మనల్ని తండ్రితో సమాధాన పరిచయండు ఈరోజు నీ జీవితంలో నువ్వు సమాధాన పడకపోతే ఎట్లా చెప్పండి మనల్ని హింసించేవారే కానీ దేవుడు దీవించండి మీరు శప్పించొద్దన్నాడు కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నాడు దూషణకు ప్రతి దూషణ చేయొద్దన్నాడు మిమ్మల్ని నిందించే మిమ్మల్ని హింసించే వాళ్ళైనా మిమ్మల్ని గాయపరిచే వాళ్ళైనా అవమాన పరిచే మిమ్మల్ని చంపేవారైనా సరే వాళ్ళను క్షమించమన్నాడు అది క్రీస్తు కలిగిన మనస్సు సమాధాన ఆ స్వభావం మనలో కనిపిస్తుంది సమాధానం లేకపోతే కాబట్టి ఎప్పుడు మనము శాంతము గలవారై ఉండాలా దేవుడిచ్చిన శాంతి సమాధానాన్ని ఈ లోకం ఇచ్చినట్టుగా దేవుడు మనకివ్వలేదు కాబట్టి శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగా అంటే అపవిత్రులు కాని పాపము లేని పరిశుద్ధులుగా ఉండాలా నిందా రైతులుగా కనబడునట్లు జాగ్రత్త చూడండి వాక్యం మనకి ఎంత డెప్గా అర్థమవుతుంది అంటే దేవునికి అవి కనబడాలా మనుషులకు కాదు ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకుంటే ఇలా దేవుని ఎదుట నువ్వు కనబడితే నోహవు దేవుడేం సాక్ష్యం ఇచ్చిండు నువ్వు నా ఎదుట నీతిమంతుడవు నువ్వు నిందారహితుడువు అంటే ఎవరు సాక్ష్యమిస్తున్నారు దేవుడు ఎవరి గురించి నోహవు గురించి ఎందుకు అలా దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నోహావు కనబడుతున్నాడు కానీ భూలోకము బలాత్కారముతో నిండి ఉండి కనబడుతుంది ఈరోజు దేవుడికి కనబడితేనే కదా ఇదిగో ఈ వ్యక్తి ఇదిగో ఏమ నా దాసుడు నా దాసురాలు వీళ్ళకి ఆని చేయొద్దు ఎందుకు ఆ ముద్ర వేసుకుంటాడు దేవుడు స్టాంప్ వేసుకుంటాడు ఆనాడు ఐగుప్తులో ఎవరి మీద దేవుని రక్తం ఉంటే వారికి ఏం అది లేని వాళ్ళకి నాశనం అయ్యిందో ఇది కూడా అలాంటిదే నశించిపోతాం మనము ముద్రించకబడకపోతే ముద్రించబడాలంటే ప్రభువుకి కనబడాలి ప్రభువు మనల్ని చూడాల మనుషులు కాదు ఈ లోకమంతా నీ గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రభు నీ గురించి సాక్ష్యం ఇకపోతే నీకొచ్చింది ఏమీ లేదు కాబట్టి ప్రభు ఎదుట కనబడినట్లు మీరు ఉండాలంట జాగ్రత్త పడమంట అంటే ఎవరు చూడాలా ప్రభు చూడాలి కాబట్టే కదా భూలోకములో ప్రథమ ఫలముగా ఉండుటకు కొనబడిన వారు కనబడిన వారినే దేవుడు కొనుక్కుంటున్నాడు ఈరోజు ప్రభు నీ ఎదుట నేనున్నాను ఇప్పుడు నీ సన్నిధిలో ఇప్పుడు నేనున్నాను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటే అక్కడ ఉంటానన్న వాక్యము నిజమైతే నేను వాక్యాన్ని నమ్మేవాడిని అయితే వాక్యాన్ని పాటించేవాడిని అయితే ప్రభువ ఇప్పుడు నీ ఎదుట నేను ఉన్నాను నేను ఈవి ఈ క్రియలు కనబడేలాగా ఈరోజు నా జీవితం ఉందా ప్రభు ఇలా నీ ఎదుట నేను కనబడుతున్నానా ప్రభువ అని అడగండి ప్రభువుని అలా అడిగి వెతకండి మోసపోకండి నేను క్రైస్తవుని కదా నేను బాధ్యత్మం పొందినాను కదా ఉగ్రత పాలవుతారు కానీ దేవుని ఉద్దేశం అది కాదు కుమారుడు మనల్ని రక్షించుకోవడానికే ఈ లోకానికి వచ్చిండు కానీ మనం ఉగ్రత పాలవడానికి కాదు కాబట్టి మనం అడగాల ప్రభుని దేవుడు చెప్పే దేవుడు అడిగిన వారికి ఇచ్చేవాడు వెతికిన వారికి దొరికేవాడు తట్టేవారికి తీసే దేవుడు నువ్వు అడుగు వెతుకు తీయి నువ్వు ఉన్నవా లేదా దేవుడు చెబుతాడు దాన్ని బట్టి నువ్వు రూఢీపరచుకొని ధైర్యంగా ఉండొచ్చు కాబట్టి ప్రభువే చెప్తున్నాడు కదా ఆయన దృష్టికి అదే కదా వారు అన్నిందులు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారంటే వాళ్ళలో ఎలాంటి కలంకము లేదు కాబట్టి నీలో నాలో ఎలాంటి చెడుతనమే కానీ పాపమే కానీ అపవిత్రతే కానీ మనలో ఉండొద్దు అవి మనకు తగినవి కాదు మరీ ముఖ్యంగా పరిశుద్ధులకు తగినవి కావు క్రీస్తును నమ్మి విశ్వాసం ఉంచి వెంబడిస్తున్న వారికి అవి తగినవి కావు కాబట్టి నువ్వు ఎంతో విశ్వాసం ఉండొచ్చు దేవుడంటే నీకు ఎంతో ప్రేమ ఉండొచ్చు నమ్ముకొని ఉండొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ఉండొచ్చు కానీ ఇవి లేకపోతే మీ విశ్వాసము నిన్ను రక్షించుకోదు ఇది నేను చెప్పినాను కాబట్టి నేను తీర్పు తీరుస్తున్నానా నాకేమవసరం తీర్పు తీర్చడానికి కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు తీర్పు తీర్చడానికి రావడానికి రాలా తీర్పులోనికి ఎవరు రాకుండా ఉండడానికి వచ్చి మీరు రారు నేను కూడా మీరు తీర్పులోనికి రాకూడదు శిక్షలోనికి రాకూడదు మీరు ఉగ్రతలోనికి రాకూడదు అనే మాట్లాడుతున్నాడు అంతే తప్ప ఆ ప్రజలు వీడు మనలో నుండి వీడు మనకు తీర్పు తీరుస్తున్నాడే అవతలకి పొమ్మండి అంటే ఈ రోజు దేవుని వాక్యము దేవుని స్వరంని వద్దకొస్తే నువ్వు త్రోసి వేయొచ్చేము దేవుని దాటేయొచ్చేము కానీ ఇది నీకు క్షేమము కాదు ఇది నీకు ఏ మాత్రము మేలుకరమైనది కాదు ఇది నువ్వు గ్రహించుకోవాలనే ప్రభు వింటున్న వారితోటి చెప్పే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు ఎదుట కనబడేలాగా మనం జాగ్రత్త అలా ప్రభు ఎదుట కనబడిన వారినే దేవుడు ముద్రించుకోగలుగుతాడు అందరూ ముద్రలోకి రారు అందరూ ఉగ్రత నుండి కాపాడబడరు ఎవరైతే ఇవి కలిగి ఉంటారో వాళ్ళే కాపాడబడతారు ఈరోజు నీవు నీ ఇల్లు కాపాడబడాలన్నా ఈరోజు నువ్వు నీ సంఘం కాపాడబడాలన్నా నువ్వు ఈరోజు ప్రభు ఎదుట ఇలా కనబడేలాగా జీవించడం నేర్చుకోవాల అలా ప్రభు కొరకు బ్రతకడం మనం నేర్చుకుంటేనే తప్ప లేదు మనకి రక్షణ పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు దేవ అవును దేవనైనా నువ్వు ఎంతో ప్రేమ స్వరూపివి కరుణ కటాక్షము గల తండ్రి అయినా నీ పోలికలో నీ స్వరూపములో చేయబడిన ఈ మనుషులమైన మేమంటే నీకు ఎంతో ఇష్టం ప్రభువా కాబట్టే నాయన దేవదూతలకు లేని ఆధిక్యత నాయన ఏ మాత్రము నాయన అల్పులమైన తండ్రి ఈ నరులకు నువ్వు ఇచ్చినవు దేవ తండ్రి నీ పోలికని నీ స్వరూపాన్ని ఇచ్చినవు దేవ నాయన తండ్రి నువ్వు ఎంత ప్రేమగల దేవుడు నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు తండ్రి కానీ ఆ ప్రేమని ఈరోజు మేము గ్రహించలేకపోతున్నాం ప్రభు నీ ప్రేమను మేము అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రభా కాబట్టే నీ మాట వినలేకపోతున్నాం దేవా నీకు లోబడి బ్రతకలేకపోతున్నాం నీకు లోబడి భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాం తండ్రి నీ వాక్యాన్ని తెలిసి కూడా నీ వాక్యాన్ని వింటున్నా కూడా కానీ ఏ మాత్రము కూడా మార్పు జీవితాలుగా జీవిస్తున్నాం తండ్రి తండ్రి ఎక్కడ కూడా ప్రభు నీకు అంగీకారంగా మేము బ్రతకలేకపోతున్నాం జీవించలేకపోతున్నాం ప్రభా తండ్రి నోహవు ఎలా తన తరంలో నిందారహితుడిగా ఉన్నాడు తండ్రి భూలోకమంతా బలాత్కారంతో ఉన్న అపవిత్రంగా ఉన్న భ్రష్టత్వంలో ఉన్నా తను నీ ఎదుట భయభక్తులు కలిగిన వాడిగా నిందారహితుడిగా నీతో నడిచిన ఉండి తను తన ఇంటి వారు కానీ పాపంలో ఉండి భ్రష్టత్వంలో ఉండి తండ్రి శిక్షకు పాత్రులై ఉన్న కూడా నాయన నువ్వు రక్షించుకోవాలా ఆ ఉగ్రత నుండి కాపాడాలని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకటించినప్పుడు ఎవరు కూడా నాయన నీ స్వరాన్ని వినలేకపోయినారు నా గొరెలు నా స్వరం వింటాయి తండ్రి నేను వాటిని ఎరుగుదును నా స్వరం వింటే అవి కూడా నన్ను ఎరుగుతీ అంటున్నావు ప్రభు కానీ అవి నీ గొర్రెలు కాదు ప్రభువ నోహావే నీ గొర్రె కాబట్టి నీ స్వరం విన్నాడు ప్రభా కానీ ఆ ప్రజలు నీ స్వరాన్ని వినలేకపోయినారు కాబట్టి వాళ్ళ మార్గాన్ని విడిచిపెట్టి ప్రభువ నీ దగ్గరకు రాలేకపోయినారు ఆ ఓడలోనికి ప్రవేశించలేకపోయినారు కాబట్టే ఆ జలప్రలయంలో అందరూ కొట్టుకుని పోయినారు లోతు కాలంలో ఆయన పిల్లల కానించి పెద్దల కానించి అందరూ బలాత్కారంతో భ్రష్టత్వంలో చెడుతనంలో పాపంలో జీవిస్తున్నారు ప్రభు కానీ లోతుని నాయన లోతు కుటుంబాన్ని నువ్వు కాపాడిన దేవుడవయ్యా నోహావుని నోహావు కుటుంబాన్ని కాపాడిన దేవుడవయ్య ఈనాడు నైనా క్రైస్తవ్యం అనే కుటుంబాన్ని కూడా కాపాడే దేవుడవు నువ్వే కానీ ఈరోజు నాయన నీ గొర్రెలో నీ స్వరం వినట్లేదు ప్రభావ అవి నీ మాట వినడం లేదు ప్రభావ నీకు లోబడతలేదు ప్రభావ నాయన నువ్వు మాట్లాడుతున్నా కానీ ఏ మాత్రము కూడా స్పందించలేకపోతున్నారు ప్రభావ స్పందిస్తే మేము మార్చుకుంటాం ప్రభా మా ప్రవర్తన దిద్దుకుంటాం మా క్రియలను దిద్దుకుంటాం మా జీవితాలను నైనా మేము సరి చేసుకుంటాం మా ప్రవర్తనని సరి చేసుకుంటాం ప్రభు క్రీస్తులాగా మేము నడుచుకొని జీవిస్తాం కానీ ఈరోజు అలా ఎవరు మేము చేయలేకపోతున్నాం ప్రభు మాలో పాపం లేదని చెప్పుకుంటే మేము అపద్ధికులుగా జీవిస్తూ కూడా నిన్ను అపద్ధికునిగా చేసిన వారం అవుతున్నాం నైనా నీ నామాన్ని దూషణ పాలు చేస్తున్నాం నీ నామాన్ని అవమానాలు పాలు చేస్తున్నాం తండ్రి నువ్వు ఇచ్చిన రక్షణను మేము నిర్లక్ష్యం చేస్తున్నాం నువ్వు మా కొరకు ఆ సిలివులో పడిన ప్రయాసాన్ని మేము నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మా ప్రవర్తనలో పరిశుద్ధత లేదు మాలో ఎలాంటి భక్తి లేదు భయం లేదు ఎక్కడ కూడా ప్రభువాన్ అయినా మేము నిష్కలంకులుగా నిందా రైతులుగా నీ ఎదుట కనబడే జాగ్రత్త మెలుకు కలిగిన జీవితాలు మాకు లేవు నాయన ఇంకా కునికి నిద్రిస్తున్నాం ప్రభున్ తండ్రి ఇంకా ప్రభువాన్ అయినా తండ్రి మా శరీర దురాశలను శరీర కోరికలను లోకాన్ని లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తున్నాయన పేరుకు క్రైస్తవులమని చెప్పుకుంటున్నామే తప్ప క్రైస్తవులకు తగినట్టుగా వాక్యానికి తగినట్టుగా ఈ రోజు మేము జీవించలేకపోతున్నాం ప్రభ్వ అట్టి వారిలో నేనున్నా ఎవరున్నా తండ్రి ఈ దినం మేము ఒప్పుకోవడానికి సిగ్గుపడడం లేదు తండ్రి మేము చేసిన తప్పును బట్టి ప్రాయచిత్త పడడానికి మేము సిగ్గుపడట్లేదు ప్రవ్వ కాబట్టి మేము ఒప్పుకుంటున్నాం తండ్రి మా అపరాధాలు క్షమించుదేవా మా పాపములు క్షమించు మా దోషములు క్షమించు నాయన ఆ లక్ష మంది ఎలా అయితే నీకు అంగీకారంగా ఉన్నారో వారిలో నేను ఇక్కడ కూడి ఉన్న మేము తండ్రి నీ ప్రణాళికలో ఉన్న వాళ్ళందరూనైనా అలా ఉండడానికి ప్రభు ఇది మీరు చెయ్యరు ప్రభ ఇది మేము చెయ్యాల అలా మమ్మల్ని మేము మార్చుకోవాల క్రియలు విశ్వాసం ఎందుకు ప్రభు క్రియలు లేని ప్రార్థన ఎందుకు మార్చుకోలేని జీవితాలు ఎందుకు ప్రవర్తనని దిద్దుకోలేని జీవితాలు ఎందుకు ఈరోజు మనుషులు బ్రతుకులు మార్చుకోలేని జీవితాలు ఎందుకు విశ్వాసం ఎందుకు అట్టి విశ్వాసము అతన్ని రక్షిస్తుందా తండ్రి కానీ ఇది గ్రహించుకోలేకపోతున్నాం ప్రభావ కాబట్టే మార్పు లేని ఉన్నాం ముమ్మర్లు నాయన నీ దాసుల ద్వారా నువ్వు మమ్మల్ని హెచ్చరించినా కానీ ఎక్కడ కూడా నీ స్వరం విని నికు లోబడతలేదు ఎక్కడ కూడా నీ మాట మేము వింటలేదు ఎక్కడ కూడా నాయనా ఆ వాక్యం పట్ల భయము లేదు ప్రభు అంటే భయం బొత్తిగా లేదు ప్రభువ భక్తిహీనులమైన మమ్మల్ని పాపులమై ఉన్న మమ్మల్ని ప్రభు కటాక్షించండి కనికరించండి ప్రభు ఆనాడు వాళ్ళని ఎలా అయితే ఉగ్రత నుండి కాపాడి రక్షించినావో తండ్రి ఈనాడు నాయన ఈ యొక్క ప్రేర్లో ఉంటున్న మమ్మల్ని అందరినీ ఈ లోకంలో ఉంటున్న వాళ్ళందరినీ కూడా మీరు రక్షించి కాపాడమని ప్రార్థిస్తూ ఇకనైనా ప్రభు అన్నైనా తండ్రి మేము వెలుగు సంబంధుల వలే ఆయన మేము జీవించుటకు నైనా మీ కృప మీ భాగ్యము యోగ్యత ధన్యత అర్హత మా అందరికీ అనుగ్రహించి సహాయం మాకు దయచేమ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆ మీ అందరికీ వందనాలు ప్రైస్లో బ్రదర్ సిస్టర్స్ అందరి ప్రభు కృప ఆరాధనలో ఉన్న ఎవరి గురించి అయితే మనం ప్రార్థిస్తున్నామో అనారోగ్యంతో బాధపడుతున్న వారికిని వారి కుటుంబ సభ్యులకి ఈ లోకంలో ఉన్న ఎంతో మంది నానా విధములైన రోగములు చేత వ్యాధుల చేత అపవాది చేత పీడించబడే వాళ్ళు వ్యసనాలతో పీడించబడేవారు అలాగే ఎన్నో శ్రమలుగుండా కష్టాల గుండా ఇరుకుల గుండా మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి మనందరినీ నడిపించను గాక ఆమె ప్రైజ్లాడు అన్నీ